స్తోత్రం అయినా ప్రభునికే వంద నాలుగు ప్రభు అయ్యా ఇంతవరకు వేసు మమ్మల్ని కాచి కాపాడి భద్రపర్ష దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా మమ్మల్ని మాకు తోడైనా తండ్రి నీకు వంద నాలుగు ఈ మీటింగ్ లో ఆరాధ తోడు నడిపించి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆటంకాలను తొలగించి మీరే మైంపు పొందండి ఏ శిక్ష అడిగేడుకుంటున్నాం తండ్రి ఆ మేల్ సిస్టర్ పాట పాడండి నిన్నే ప్రేమి నే విను తిరుగా ని సన్నిధిలు మో కగములు సా గదా నిరసి చక సా గదా వెను తిరుగా నీ సంధిలో మోరించి నీ మార్గముల సా గదా నిరసించసా గదా నీవెను తిరుగా నిన్నే పూజును ninne poojinthunu yesu ninne poojinthunu nevenu tiruga nee sannidhilum karinchile nee margam ulasa gedha nirasee chakasam gedha Ah, nevenuti ruga, ninni aradintun, ninni aradintun, yesu, ninni aradintun, nevenuti ruga, ీ సీలో మాక రేచీ నీ మార్గము సాగేదా నీరసి చసెదా నువ్వేను తిరుగా నిన్నారా దితున్ నిన్నారాధితున్ Yesu ninne yaaradil th nevenu tiruga nee sannidhilum ukirichi nee margam ulasagida nirasilchakasagida aa nevenu tiruga ninne sevinthunu no. ninne sevinthunu no. yesu ninne sevinthunu no. nevenu tiruga nisa nidhilumo గసేదా నిరసీ కసా గేను తిరుగా నిన్నే ప్రార్థి తును నిన్నే ప్రార్థి తును ఏ నిన్నే ప్రార్థి తును వెను తిరుగా నీ సన్నిహిలము కరేజీ నీ లోముల సాగడా ని రసించక సాగను తిరుగా నిన్నే ప్రార్థిను నిన్నే ప్రార్థి తును ఏసు నిన్నే ప్రార్థి తును నిను తిరుగా ని సన్నిధిల మోరించి మార్గమును సాధిదా nirasi chaka saga da aa nevenu tiruga ninne stuti intunu ninne stuti intunu yesu ninne stuti intunu nevenu tiruga సన్నిధిలో మో ని మార్గములో సాగదా నిరసి చక సాగదా నిరుగా ని సన్నిధిలో మో నిరసీ చ కసా కేదార నవెను తిరుగా ఈ మార్గంలో సా గ నిరసీ చ కసా కేదార నీవెను తిరుగా ైజ్ ప్రార్థిస్తాం పరశుద్ధుడ తండ్రి మీకు వందనాలనైనా సర్వోన్నతుడ దేవ మీకే కృతజ్ఞత తెలియసయ్యా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలనైనా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం నైనా మాతో మాట్లాడండి ప్రవ్వ మా జీవితాలు సరిచేయండి ప్రవ్వ నేను ఆత్మీయ అనుభూతులకు మళ్ళీ నడిపించండి మరి విశేషమైన విషయాలు మేము నేర్చుకోవాలా వాక్యంలోని ప్రవ్వ వీటన్నిటినీ మీ మహిమార్థంగా వాడాలా ప్రవ్వ వీటిని మేము కేవలం నేర్చుకోవడమే కాదు వాటిని అనుభవపూర్వకంగా మా జీవితంలో చూసుకొని వాటిని తన్మల్లి సాక్షాత్ అనేకులతో పంచుకోవాలా ప్రభా అందు మీరు మమ్మల్ని లోకంలోకి పంపించినారు నైనా కాబట్టి ఆ పని మేము విశ్వాసంలో జాగ్రత్తగా నమ్మకంగా కొనసాగించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ఈ వాక్యంలో పాల్పొందుతున్న వాళ్ళందరినీ ఆరాధనలో పాల్పొందుతున్న వాళ్ళందరినీ నూతనమైన అభిషేకం చేత అభిషేకించండి ప్రభావ వారి జీవితంలో రావాల్సిన మేలను అనుగ్రహించండి ఆటక పరిచే ప్రతి చీకటి దురాత్మ శక్తులని స్వీకరిస్తున్నామన్నా పాతాళంలో బంధిస్తున్నాంనైనా ప్రవ్వ ఎవరైతే తన మళ్ళీ ఇంకా రాలేని స్థితిలో ఉంటున్నారో వారందరి గురించి మేము ప్రార్థిస్తున్నాంనైనా వారి హృదయ తీర్చండి వారి త్వరగా వచ్చేలాగానే పాల్గొనేలాగానే సహాయపడండి ప్రవ్వ ప్రభు ఈ ఏమీ లేకున్నా మీరు లేకపోతే మేము ప్రతికి కూడా వృధానైనా కాబట్టి మాకేం లేకున్నా మీరుంటే మాకు చాలు ప్రవ్వ కాబట్టి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యపరంగా బలపరచండి స్థిరపరచండి మమ్మల్ని అందరినీ మీరు ఆఖర వరుస పంచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ రెండు సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఎందుకు ఇది జ్ఞాపకం చేయబడుతుంది అంటే మనం ఉంటుంది బబులోను కాలం క్యాలెండర్ చూసినప్పుడల్లా బబులోను ప్రజలు ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు కనుక్కున్నారు ఆ క్యాలెండర్ ని ఆ టైం ని కాబట్టి మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోను కాలమని అని ఈ యొక్క క్యాలెండర్ సూచిస్తుంది పాత నిబంధన కాలంలో ఉండే బబులోను అయితే ఈరోజు బబులోను అనేది లేదు అది ఉత్తర దిక్కున ఇరాన్ ఇరాక్ ఉత్తర దిక్కున్న మైదానంలో ఉండేది ఒకప్పుడు అని ఆ యొక్క చరిత్రకాలు చెప్పేవారు అయితే కొంతమంది ఈ రోజు ఇరానే బబులనని ఇరాకే బబులోనని అంటా ఉంటారు అది రెండుగా విభజిపబడింది అంటుంటారు పర్లేదు కానీ మనకు తెలుసు అది పాతాల లోపకంలోకి వెళ్ళిపోయింది లేక బూ వరకు అది దిగిపోయిందని మనకు తెలుసు సద్దా హుసేన్ దాన్ని తోడి తొవ్వించి దాన్ని తీయాలని ప్రయత్నించిండు కానీ దాన్ని ఎవరు కూడా తీయడానికి వీల్లేదని వాక్యం ఉంది ఇర్మే గ్రంథంలో చూస్తాం అనేది ప్రవచనము దాన్ని అది ఎన్నటికీ బయటికి రాకుండా దేవుడు దాన్ని మూసేసి నడిసింది కానీ ప్రటం మనం చూస్తున్నాము గత మూడు వారాల నుంచి బబులోను ఉంది బబులోను అదొక స్త్రీతో పోల్చబడింది అని కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ప్రపంచాత్మకంగా ఎన్ని కామెంట్రీస్ చూసినా ప్రతి కామెంట్రీస్లలో అది రోమ పట్టణం అని అది ఇటలీ దేశమని అది జర్మనీ దేశమని అది ఇంగ్లాండ్ దేశమని అది రష్యా అని అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు దాన్ని రష్యా రష్యా దేశమని ఈరోజు మటుకు అమెరికా అని రకరకాల కామెంటీస్ అలా ఉంది చాలా మంది సేవకులు దాన్ని ఆ రీతిగా ప్రకటించడం కూడా నేను చూసిన విన్నా కూడా పుస్తకాలు కూడా ఉన్నాయి అమెరికా ఈజ్ ద న్యూ రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అని అదొక బబులోన్ అని దాని గురించి నేను చూసిన కొన్ని కానీ ప్రభు మనకు చూపించిండు ఇది ఆత్మీయమైంది పాతవి కథించినాయి సమస్తం క్రొత్తమైనవి కాబట్టి ఇది కళ్లకు కనిపించే బబులోను కాదు నీ ఆత్మీయ నేత్రములకు కనిపించే బబులోని అది ఎక్కడ ఉంది అంటే కొంచెం కష్టం చెప్పడం ఏపీఎం గ్రూప్ లో తెలుసు అది ఎక్కడుంది అనేది కానీ ఇది బోహాటంగా మనం ఎప్పుడు చెప్పం ఎందుకంటే అది మన మధ్యలోనే ఉందని చూపించిండు ప్రభు ఎక్కడ ఎందుకు అంటే బబులోను అనే పేరు బాబేలు నుంచి వచ్చింది ఎందుకంటే నిమ్రత దాని స్థాపకుడు మనం చూసినాం బాబేలు అంటే గలిబిలి కాబట్టి బబులోను అంతా గలిబిలితో ఉంటుంది అన్నట్టు మీరు ఇరిమియా గ్రంథాల చూస్తారు లేక దానియల గ్రంథాల మనం చూస్తాం నిబులు బబులోనికి సంబంధించిన విషయాలు అది బహు ఉన్నత స్థితికి ఎదిగింది ధనంతో చూల తూగుతుండే ప్రపంచానంతా గడగడలాడించింది దాని తర్వాత దాన్ని అసరీలు దాని తర్వాత దాని తర్వాత ఎవరు పారసిక రాజులు వచ్చి దాన్ని కూలగొట్టడం మనం చూస్తాం దాని తర్వాత ఆ పారసిక రాజుల తర్వాత రోమిలు లేక అలెగ్జాండర్ రావడము అలెగ్జాండర్ దాన్ని ఓడగొట్టడము అట్లా చూస్తూ ఉంటాం చరిత్రాత్మకంగా కానీ బహుళను అంటే లిబిలికి సాదృశ్యం ఈరోజు గలిబిలి ఎక్కడ ఉంది అంటే మనకు తెలుసు ప్రకృతి సహజంగా ప్రతి స్థలంలో గలిబిలి ఉంది పాలిటిక్స్ అంతా గలిబిలే ఈరోజు గవర్నమెంట్స్ అంతా గలిబిలే బిజినెస్ అంతా గలిబిలే నువ్వు చదువులు అంటారా గలిబిలే అసలు ఏం చదువుతారో పిల్లలకి కింద నేను చూస్తున్నా కదండి నుంచి ఎట్లా గుడ్డిగా కరిచిపోతుంది మనుషులు కానీ ఎవరు కూడా ఈ గలిబిలి నుంచి బయటి అందులో చిక్కబడ్డారు ప్రభు మనకి ఎన్నిసార్లు చెప్పించిండ వాక్యం ఈ గలిబిలి నుంచి బయటికి రావాలా అంటే అది ఎక్కడ ఉందో నీకు అర్థం అవ్వాలా ప్రకృతి సహజంగా కన్లకు కనిపిస్తుంది ఈ లోకం అంతా బబులోనికి సాదృశ్యమని యొక్క క్యాలెండర్ సూచిస్తుంది కానీ ఇది ఆత్మీయమైన బబులోని అనేసి మనము పోయిన వారము ఆ యొక్క పద్నాలుగో అధ్యాయంలో ధ్యానించినాం పోయిన వారం వరకు అయితే ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడి దేవుడు మొదటి స్త్రీ హలో బ్రదర్ వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది మొదటి స్త్రీ మొదటి స్త్రీ లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అని మనము చూసినాము రెండవ స్త్రీ అదే అధ్యాయంలో బబ్లోను అని కూడా అది అపవిత్రమైనది అది దొంగల గుహగా మారింది దాని తర్వాత అది ప్రతి అపవిత్ర పక్షికి ఉనికి పట్టు ప్రతి అపవిత్ర ఆత్మకి ఉనికి పట్టు అని కూడా మనం చూసినాం కాబట్టి ఈ రోజు అది ఎక్కడుంది ఎవరు చెప్పలేరు కానీ మనకు ప్రభు చూపించిండే అది ఎక్కడుందో గలిబిలి ఎక్కడ ఉంది అంటే చర్చలో ఉందని చూపించింది దేవుడు ఎందుకంటే మా బోధ కరెక్ట్ మా బోధ కరెక్ట్ అనేసి ప్రతి ఒక్కరు కరెక్ట్ అనుకుంటుంటారు మళ్ళీ ఎవడి చర్చలో కరెక్ట్ అనుకుంటే అసలైన కరెక్ట్ బోధ ఎక్కడుంది ఎవరు చూపించలేరు కూడా మనకు తెలుసు అసలైన బోధ అపోస్తుల బోధ అని కానీ ఈరోజు ఏ చర్చ కూడా అపోస్తుల బోధలో లేదు హండ్రెడ్ మనం ప్రూవ్ చేయచ్చు అపోస్తుల బోధలో ఏ చర్చ కూడా లేదు ప్రపంచాత్మకంగా ఎందుకు లేదంటే అది బహు కష్టతరమైన బహు బహుశ్రమతో కూడిన సేవ బహు త్యాగపూరితమైన సేవ ఈరోజు ఎవరు కూడా త్యాగము చేయడానికి ముందుకు కష్టపడడానికి ఆసక్తి చూపిస్తలేరు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వారనేసి మనం చూస్తాము ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ట హక్కుని అమ్మేసుకున్న యేషవు భ్రష్టులు మీ మధ్యలో ఉంటారేమో మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్తగా అన్నాడు అంటే మన మధ్యలో ఏషావు సంతతి ఉంది అని పౌలు జ్ఞాపకం చేసింది ఎందుకే ఒకసారి మీకు ఒక వాక్యాన్ని చూపించాలనుకుంటున్నా తర్వాత మనము ప్రకటన గ్రంథం పద్మోదయానికి మనం వెళ్తున్నాం చూడండి ఒకసారి రెండవ పరిధిలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వసరంలో పౌలు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలికి ఇవన్నీ ఎట్లా బయలుపరచబడ్డాయి అంటే ఆయన అపోస్ల బోధలో ఉన్నాడని మనకు తెలుసు తర్వాత ఆయన ఆ శిష్యుల కంటే మరి విశేషమైన ఆసక్తి కలిగి ఇవన్నిటిని కనుక్కున్నాడని కూడా మనకు తెలుసు అయితే ఈరోజు ఆ వాక్యాన్ని మనం చదివేసుకొని పోతా ఉంటాం కానీ అందులో ఏముందో గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాలంటే ఈ వాక్యాన్ని మనం ఎన్నిసార్లు చదివింటాం చూడండి ఒకసారి కొరతులు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది పద్దెనిమిదవ వర్షం చూడండి నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చే నేనే చదువుతాను జాగ్రత్తగా వినండి పదిహేడవ వర్షంలో ఉంది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బైబుల్లో పద్దెనిమిది ఉంది ఇక్కడనేమో పదిహేడవ వచనంలో ఉంది చూడండి ఇది మనం చాలా సంవత్సరాల నుంచి ధ్యానించినాం భవిష్యత్ చిన్నప్పటి నుంచి ధ్యానించినాం లేక రక్షణ బంధన కాలం నుంచి పుస్తకాలు తేదినాం కానీ ఏ రోజన్నా ఇది మనకు అర్థమైందా చూడండి పదిహేడవ వచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించే చుచ్చుతున్నాము ఇది ప్రతి ఒక పరీక్ష నేను చెప్తున్నాను కండ్లకు కనిపించే వాటినే చూస్తా ఉన్నాం కానీ కండ్లకు కనిపించని వాటిని ఏ రోజు కూడా మనం చూడలేదని చెప్తుంది వాక్యం కానీ పౌలు ఏమంటుండంటే నేను చూసినా అంటున్నాడు మేము చూసినాం అంటున్నాడు ఆయన సేవలో ఆయనతో పాటు పరిచర్యలో ఉన్న వాళ్ళందరూ అవి చూసినారంట ఏందవి దృష్టమైనవి అంటే కండ్లకు కనిపించేవి మేము కండ్లకు కనిపించే వాటిని చూస్తలేము అంటున్నాడు కానీ కండ్లకు కనిపించిన వాటిని నిదానించి చూస్తున్నాం అంటే ఓపికతో ఆసక్తితో ప్రయాసంతో కాబట్టి ఇది బహు ఆశ్చర్యమైంది ఈరోజు ఎంతమంది నిజంగా రక్షణ పొందిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఎప్పుడన్నా పర్లోకపు దర్శనాలు చూడగలిగింద్రా ఎప్పుడన్నా పర్లోకంలోనికి మీరు ప్రవేశించింద్రా దర్శన రీతిగా కళల రూపకంగా కానీ నీ ప్రార్థన జీవితంలో ఏ రోజైనా నువ్వు అడుగు పెట్టగలిగినవా అందులో ఎవరితోనూ సంభాషించినవా భక్తులతో పురాతనమైన భక్తులతో దేవుని సింహాసనాన్ని నువ్వు చూడగలిగినవా దేవదూతులతో సంభాషించగలిగినవా పౌలు అంటాడు నేను సంభాషించిన అన్నాడు ఆయన అక్కడ నేను మూడో ఆకాశానికి వెళ్ళి ఎన్నో విషయాలు అక్కడ నేను విన్నాను చూసినాను కళ్ళారా అంటాడు ఎవరికి అనుభవం లేదు మళ్ళీ ఏ సేవకుడు కూడా ఏ అపస్తులు కూడా శిష్యులలో ఎవరు కూడా అటువంటి అనుభవాలు పొందిన వాళ్ళు కాదు పౌలుకు ఆ అనుభవం జరిగింది ఎందుకంటే వీటన్నిటినీ ఆయన నిదానించి చూసిండంట కండ్లకు కనిపించని వాటిని చూడాలన్న తపన పౌలుకుండే మరి విశేషంగా పౌలు చూసిన దర్శనాలు వేరే ఉంటే యోహానుభక్తులు చూసిన దర్శనం మరి విశేషంగా ఉంటుంది అంటే నేను అనేటిది ఏంటంటే పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు చూసింటారు ఎహెచ్కేలు గురించి మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం ఎహెచ్కేలు దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు థ్రోన్ ఆఫ్ గాడ్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ఆ సింహాసనాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను దాన్ని ఎన్నిసార్లు నేను కండ్లు మూసుకొని ఇమాజిన్ చేసిన అది ఎట్లా ఉంటుంది ప్రభు ఆ నాలుగు జీవులు ఏంది ఆ యొక్క అది ఏంది ఆ రథానికి చక్రాలు ఏంది ఆ చక్రాలని ఆ చక్రాలు తిరగడానికి దేవుని యొక్క ఆత్మ వాటికి పవర్ ఇస్తుంది అవన్నీ విశేషంగానే నాకు ఊహిస్తేనే నాకు కొన్నిసార్లు ఒలించలదరిస్తూ ఉంటది కొన్నిసార్లు భయం ఉంటది అవన్నీ నేను ఊహించుకుంటుంటే కానీ ఈ లోకాదీతంగా జీవించే వాళ్ళకి ఏ రూపం అర్థం కావన్నట్టు అదే రీతిగా దానియుల గ్రంథంలో మనం చూసినాం ఎన్నిసార్లు దర్శనం ఈరోజు నేను ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను దానియుల గ్రంథంలో ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే పర్సనల్ గా ఈ అనుభవం లేనివాడు ఎవడు వాక్యం చెప్పలేడని నేను చెప్తాను పదిహేడవ వచనంలో కండ్లకు కనిపించని వాటిని చూడడానికి ప్రయాసపడుతున్నాననే నిధానించి ఎదురు చూస్తున్నాను అంటున్నాడు చూస్తున్నాం అంటున్నాడు కానీ మనము చూసిన వాటినే చూస్తున్నాం చెప్తున్న వాక్యాలే చెప్తున్నాం అక్కడికి మించిపోతలేవు అక్కడి నుంచి దాటిపోతనే లేం ఏ రోజు కూడా ఆత్మ ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలా పరలోకపు దర్శనాలను చూడాలా అయగా యొక్క ద వాచర్స్ గురించి ధాన్యలు చెప్తా ఉంటాడు అక్కడి నుంచి వాళ్ళు రావడం కిందికి వాళ్ళు వచ్చి ఈ లోకంలో మనుషులతో సంభాషించడం అవన్నీ మనం చూస్తాం గాబ్రేల్ దూత వచ్చి ధాన్యులతో మాట్లాడలేదా గాబ్రేల్ దూత వచ్చి మరియాతోని మాట్లాడలేదా గాబ్రేల్ దూత వచ్చి యోసెపుతో మాట్లాడలేదా గాబ్రేల్ దూత్ వచ్చి జకరేతను మాట్లాడలేదా మరొక దూత్ వచ్చి కొర్నేతో మాట్లాడలేదా అననీయతో మాట్లాడలేదా పేతుర్తో మాట్లాడలేదా వాళ్ళకున్న అనుభవాలు మళ్ళీ మనకెందుకు ఉండలేకపోతున్నాయి అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏడో మేము దృశ్యమైన వాటినే చూస్తా ఉన్నాం ప్రతిరోజు ఇంట్లో ఏ వస్తువులు అవే చూస్తున్నావు ఎంతకాలం చూస్తావు టీవీ ఎంతకాలం చూస్తావు మొబైల్ ఫోన్స్ ఎంతకాలం చూస్తావు సినిమా థియేటర్లు చూసి చూసి విరక్తి వస్తలేదా అదృశ్యమైనవి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి ఏడు ప్రపంచాలున్నాయని బైబుల్ చెప్తుంది పౌలు మూడవ ప్రపంచం వరకు పోగలిగిండు మూడవ ఆకాశానికి పోగలిగిండు ఆకాశంలో మహాకాశం అని పాట పాడతారు లిఖించలేని స్తోత్రములు ఆకాశంలో మహాకాశంలో దాని దాని పైన ఆకాశంలో పాట పాడినారే కానీ రోజు కూడా ఆకాశంలోనికి నేను అసెంబ్ట్ కావాలా అన్న ప్రార్థన ఏ రోజు ఎవరు కూడా చేయలేని స్థితిలో ఉన్నారు ఎందుకు నేను చెప్తున్నానంటే ఎక్కడ వరకు చూడాలనో అక్కడ వరకే చూస్తున్నాము చూసిన చూస్తున్నాం అది మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ అపోస్ల బోధ ఎందుకు నేను చెప్తున్నానంటే ఏ చర్చ కూడా దాన్ని పాటిస్తలేదు నీ యొక్క సువార్తని కేవలము రక్షణ వరకే బంద్ చేసుకున్నావు కానీ పౌలు లాంటి వాళ్ళు రక్షణ తర్వాత ఏం పొందుకోవాలా అది పొందుకున్నాక ఇంకేం పొందుకోవాలా ప్రభులో సంపూర్ణమైన జీవితాన్ని ఎట్లా అనుభవపూర్వకంగా చూడాలా అన్న తపన కలిగిన పౌలు అందుకే అందరికంటే విశేషమైన జ్ఞానం నాకున్నదని చెప్పిడు అందరికంటే నేను ఎక్కువ చూడగలిగిన ఆత్మీయ ప్రపంచాలనని ఆయన చెప్తున్నాడు తావిధి రాజుకి ఒక విషని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఆత్మ ఎవరు చదువుతారు చెప్పండి ఎవరు ఇవి చూడగలరు క్రైస్తవులు ఎందుకు ఇవి చూడలేకపోతున్నారు ఉదాహరణకి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినాం ఆయన దర్శనాలలో ఎన్నో చూసినాం ఆ నాలుగు జీవుల గురించి చూసినాం అది ఎట్లుంది సింహాంధ లాగా ఉంది ఒక దూడ లాగా ఉంది మరియు ఏ రీతిగా ఉంది ఆ యొక్క ఉంది దాని ఏ రీతి మనుషులు మనుష మానవ రూపం మానవ ముఖం దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చూసిన అంటే పర్లోకంలో అవి ఆదామా వాళ్ళ ముందే మనిషి ఉన్నాడు అని ఆ వాక్యం చెప్తుంది కాబట్టి నిన్న దిన నేను చూపించిన విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన వాటిని దృ దృశ్య కనిపించే రీతిగా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వాక్యంలో కాబట్టి పర్లోకంలో ఏమున్నాయి భూలోకంలో అవే ఉన్నాయి అవి అసలైనవి ఇవి నీడలు నీ శరీరమే నీడ నిజ స్వరూపం నువ్వు అక్కడ ఉన్నావు కానీ ఏ నువ్వు అక్కడ పోయి గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఎందుకు అంటే రాజు నుంచి నేర్చుకోవాల ఈ విషయం దావిదికి సంబంధించిన విషయాలు అంటే నాకు చాలా ఆశ ఎన్ని చదువుతను అతనికి సంబంధించిన పుస్తకాలు ఒకసారి చూడండి కీర్తన గ్రంథము ఇరవై 24 అధ్యాయం ఎవరు చదువుతారు చెప్పండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం చాలా త్వరగా కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు యహోవ పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములు నివసింపదగిన వాడు ఎవడు అక్కడ చాలు బ్రదర్ అక్కడ అక్కడ వరకు చాలు బ్రదర్ దాని తర్వాత చూద్దాం ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడు ఎవడు హూషెల్ అసెండ్ ఇన్ ద హిల్ ఆఫ్ ద లాడ్ ఏ రోజన్నా నేను ఆయా పరిశుద్ధమైన ఆ పర్వతం మీదకి ఎక్కాలా అని ఎవరికన్నా తపన వచ్చిందా అక్కడ ప్రభు నివసిస్తున్న ఉంది ఎందుకంటే హూషెల్ స్టాండ్ ఇన్ దిస్ హోలీ ప్లేస్ ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడగలరు ఎక్కడుంది అది ఆయన పర్వతం అది సియోను పర్వతం సియోను పర్వతం మీద ఏసు ప్రభు ఉంటా నుంచి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం ప్రాటం ఉందా మేడో అధ్యాయంలో ఆయన సీనో పరత్ం మీద ఉన్నాడు గొర్రపిల్ల అయితే ఈ లక్ష మంది పరిశుద్ధ జనంగా వీళ్ళు పరిశుద్ధ జనులు వీళ్ళు వీళ్ళందరూ గొర్రపిల్ల ఎక్కడ ఉంటే అక్కడికి అక్కడికి వెళ్తా ఉన్నారు గొర్రపిల్ల ఎక్కడికి పోతే అక్కడ వెళ్తున్నారు ఆయన సీనో పర్వతం మీద ఉంటే వీళ్ళు కూడా పాటు అక్కడ ఉన్నారు అయితే హూషల్ అసెండ్ హూషల్ అసెండ్ ఇన్ టు దిల్ ఆఫ్ ద లాడ్ ఆయన పర్వతం పరిశుద్ధ పర్వతం మీదకి ఎవడు పోగలడు ఎవడు పోలేకపోతున్నాడు ఎందుకంటే ఎవరికి ఆశ లేదు ఫస్ట్ పాయింట్ అక్కడ పోతే ఆయనతో పాటు సంభాషిస్తే ఆయన అన్ని రకరకాల స్థలాలు తీసుకుపోయి చూపించేవాడు గొరపిల్ల ఎక్కడ వీళ్ళు అక్కడ పోయరు కాబట్టి గొరపిల్ల పరలోకం అంతా తిరుగుతా ఉంటే వీళ్ళు తిరిగితే అక్కడ ఉన్నాయి అన్ని చూడగలరు అన్ని దర్శనాలు చూడగలరు అక్కడి నుంచి వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్క ఆశీర్వాదలు అక్కడ భద్రపరచబడ్డాయనేసి వాక్యం ఉంది మళ్ళీ నీకు ఈ లోకంలో ఆశీర్దం రావాలంటే నిజ స్వరూపం అక్కడుంటే ఈ లోకంలో వెతుకుతా ఉన్నారు క్రైస్తవులు ఎందుకు ఈ అనుభవం ఉండబోలేకపోతున్నారంటే చూడండి రెండవ వచనం నాలుగో వచనంలో హీ దట్ హ్యాత్ క్లీన్ హ్యాండ్స్ అండ్ అ ప్యూర్ హార్ట్ హూ హ్యాత్ నాట్ లిఫ్టెడ్ అప్ హి సోల్ ఇన్ టు వ్యానిటీ నాట్ స్వాన్ డిసీట్ ఫుల్లీ ఎవరు చదువుండ తెలుగులో వ్యర్థమైన అది వ్యర్థమైన వాటి మనసు పెట్టని వీడు కాబట్టి చూసిన వాటినే చూసేటోడు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు ఇందాక చూసినట్లు వాక్యము చూసిన వాటినే చూస్తూ ఉంటాడు ఎంతసేపైనా అది తృప్తే ఉండదు విరక్తి వచ్చిన ఎంత విరక్తి వస్తుంది కొంతసేపు పట్టారు మళ్ళా పోయి దాన్ని అంటే ఒక ఏమంటే ఒక హిప్నటైజ్డ్ లైఫ్ లాగా ఉంటుంది అన్నట్టు ఈ లోకంలోనేవే చూస్తూ ఉంటారు తుడిసిందే దుడుస్తూ ఉంటారు క్లీన్ చేసిందే క్లీన్ చేస్తూ ఉంటారు అంతగా ప్రేమిస్తూ ఉంటారు అన్నట్టు ఈ లోక విషయాలను కానీ పౌలు నేను అదృశ్యమైన వాటిని చూడాలనేసి నిదానించి చూస్తున్నాను అంటున్నాడు ఓపికతో ఎన్నో రోజుల నుంచి ఫాస్టింగ్ ఉండి నేను చూస్తున్నట్టున్నాడు అందుకు పౌలికి విశేషమైన మర్మాలు బయలుపరచబడ్డాయి బాగా కాబట్టి పత్రికలలో అవన్నీ రాసిండు ఎందుకు రాయలేకపోయినారంటే వాళ్ళకి అటువంటి ఆసక్తి లేకపోయాయి కానీ దావిద్రాజు ఏమంటుండంటే ఎవడు ఆయన సన్నిధికి నిలబడగలడు అంటే చూడండి వ్యర్థమైన వాటి మీద ఆసక్తి లేనివాడు ఇంకోటి కపటముగా ప్రమాణం చేయకూ కపటంగా జీవించేవాడు కపటము అంటే వేషధారణ పైకొకటి లోపలికి ఒకటి ఉండేవాడు కూడా అక్కడికి పోలేడంట ఆ పర్వతం మీదికి తర్వాత నిర్దోషమైన చేతులను అంటే వాక్యం బాగా అర్థమవుతుందా ఎవరు ఆ స్థితికి ఎదగలరు అంటే నిర్దోషమైన చెప్పండి మరో సరిచద్దు బ్రదర్ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిమైన హృదయమును కలిగిన వాళ్ళ ప్రాముఖ్యమైంది నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము ఇది కేవలం లక్ష నలభై మందికి ఉంటుంది మనం నాలుగు పద్ అధ్యాయంలో చూసినాం ప్రటాన గృహం ఏడవ అధ్యాయము దాని తర్వాత పన్నెండవ అధ్యాయము దాని తర్వాత పద్నాలుగో అధ్యాయంలో చూసినాం మనం శుద్ధమైన హృదయము నిర్దోషమైన హస్తాలా ఏమంటాం నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం నీ చేతులు ఎటువంటి తప్పిదము చేయని చేతులు అన్నట్టు ఎటువంటి పాపం చేయని చేతులు ఎటువంటి మోసం చేయని చేతులు ఎటువంటి దొంగతనం చేయని చేతులు దాని తర్వాత శుద్ధమైన హార్ట్ ప్యూర్ హార్ట్ అని ఉంది శుద్ధమైన హృదయం నీకు ఉందా అని ఒక ప్రశ్న వేసిననుకో దేవుడు నీ పరిస్థితి ఏంది నిర్దోషమైన హస్తాలు నీకు ఉన్నాయా అని ప్రశ్న ఇస్తే నీ పరిస్థితి ఏంది పైకి ఎక్కాలనుకుంటున్నావు కానీ నీకు ఇది ఈ రెండు గుండగణాలు ఉన్నాయా ఈ గుండగణాలు ఈ రెండు లేకపోతే నువ్వు పైకి ఎక్కలేవు అన్నట్టు వ్యర్థమైన వాటి మీద ఆసక్తి మనం చూపిస్తున్నాం కాబట్టి పౌలు ఇందాక చెప్పినట్లు మన మనము దేని కొరకు వెతుకుతున్నాం మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూడక పోతా పోతా ఉంటే కళ్ళు మోటార్ సైకిల్ మీద నడుచుకుంటా పోతుంటే ఎక్కడటో పడుతూ ఉంటాయి పోతే ఎక్కడో పడుతూ కళ్ళు వాటిని మనం చూసి చూసి చూసి మన శరీరాన్ని బహుగా ఫీడ్ చేసుకున్నాం మనం అందుకు ఈ శరీరము భారం కలిగింది అందుకు అది పైకి పోలేదు పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు నివసించాలని ఆశ లేదు క్రైస్తవ జీవితం ఎందుకంటే అది ఏదో మెకానికల్ లైఫ్ అయిపోయింది వాళ్ళకి ప్రార్థన జీవితమే కానీ ఆరాధన జీవితమే కానీ వర్షిపే కానీ కంప్లీట్ మెకానికల్ అయిపోయింది కానీ పైకి భక్తి దాని శక్తిని ఆసనించిన జీవితం ఈ రోజు వరకు కూడా దర్శనాలు లేవు కళల భావాలు లేవు ధాన్యాలు అర్థం చేసుకున్నట్లు యోసేపు అర్థం చేసుకున్నట్లు ఎవరికి ఎక్కడున్న ఆ అనుభవాలు ఎక్కడున్నాయి చెప్పండి అపోస్తకారాలు జరిగినంటే ఆ విశేషమైన అద్భుతాలు ఈరోజు జరుగుతున్నాయా నా ఎందుకు విశ్వసించిన నాకంటే మరీ విశేషమైన సూచక్రియలు చేయనున్నాడు కానీ ఎవరు చేయగలుగుతున్నారు చెప్పండి ఏ స్లో చేసిన దాంట్లో దగ్గరగా ఎవరు లేరు ఈరోజు ప్రపంచంలో ఏ సేవకుడు లేడు ఎందుకు లేడు అంటే ఇదే చూస్తుంది శుద్ధ హృదయం లేదు నిర్దోషమైన హస్తాలు లేవు ఎక్కడో ఒక జగలో మిస్టేక్స్ చేస్తనే ఉన్నారు నిషిద్ధమైన జీవితం అందుకే దానియలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అతనికి ఇది బహు ఆశ్చర్యంగా బయలుపరచబడింది ఒకసారి చూడండి దాని తర్వాత మనం ప్రాట గ్రంథానికి వెళ్ళిపోతాం దానియల గ్రంథం దానియల గ్రంథము ఇది మనం బహు దీర్ఘంగా అనేక పర్యాలు ధ్యానించిన పుస్తకాలు ఇవన్నీ ధాన్యల గ్రంథము దానియలు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు అధ్యాయం అన్నా పదవ అధ్యాయము రెండో వచనంలో మనం చూస్తున్నాం పదవ అధ్యాయము రెండవ వచనం నుంచి చూస్తాము ఆ దినంలో ఎందు ధాన్యాలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తున్న నైతిని ప్రార్థన జీవితం గురించి మనము ఒక రెండు మూడు రోజుల క్రితం ధ్యానించడం నీ ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఆయన వింటాడు అన్న విషయాన్ని మొర పెట్టడం అంటే పెద్దగా క్రైఅవుట్ అంటారు ఇంగ్లీష్ లో మొర పెట్టే ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు దాని మన ప్రభు ప్రార్థన వేదనతో నీ ప్రార్థనలో వేదన ఉండాలా లేకపోతే అది జరగదు నెరవేరదు దాని మూలుగులతో ఉచ్చరింప శక్యం మూలుగులతో అని మనం చూస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థన ఇక్కడ ఆయన దుఃఖ ప్రాప్తులైనాడు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు మూడు వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయక ఇంటిని మాంసము కానీ ద్రాక్షసం కానీ నా నోటికి రాలేదు స్నానాభిషేకంను చేసుకునలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను హిద్దైకెలను గొప్ప నది తీరంన ఉంటిని నేను కనెలెత్తి చుడగా నారబట్టలు ధరించుకునిన్న ఒకడు కనబడాను చూడండి ఇది ఆశ్చర్యం దర్శనం అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండాను ఇది నేను చూపించిన ముందు ప్రకణ కూడా నారబట్టలు కట్టుకొని నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండాను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అయితే నేను కాలం కింద మీకు చూపించిన ఆ మా ఆకాశంలలో ఉండే జీవులు ఎట్లా ఉంటారు అనేది వాళ్ళ శరీరాలు ఆ డైమండ్స్ లాగా జూల్స్ లాగా వాళ్ళ శరీరాలు ఉంటాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపంపిస్తున్నాడు అతని ఇదే జ్ఞాపంపిస్తున్నాడు దాని వాళ్ళు ఇక్కడ ఆరో అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అంటే అదొక డైమండ్ లాగా ఉంటుంది వాళ్ళ శరీరాలు అక్కడ ఏంజిల్స్ శరీరాలు అట్లా ఆశ్చర్యం ఉంటాయి ఏసు ప్రభు శరీరం గురించి అక్కడ డిస్క్రైబ్ చేస్తాడు ప్రాట గ్రంథంలో ఏసు ప్రభు ఎట్లా కనిపిస్తాడో ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరికన్నా చూస్తే ఇప్పుడు చూపించాను వాక్యం కానీ మీకు ఆ సెక్యంతో చూడండి ఏసుప్రభు ఎట్లా కనిపిస్తాడంటే ఆశ్చర్యపోతారు అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండేను అతని కన్నులు జ్వాలమయమై దీపములను అతని భుజములను పాదములను తలతలాడు ఇత్తడిని పోలి ఉండెను ఆశ్చర్యంగా ఉందే ఇట్లా ఎట్లా జీవులు ఈ నరి యొక్క నారబట్టలు వేసుకున్న వ్యక్తి ఎవరు ఆయన చూస్తున్నాడు దానియలు తన దర్శనంలో తర్వాత అతను మాట్లాడితే చూడండి అతని మాటల కంఠ ధ్వని అతని మాటల ధ్వని నరసమూహపు కంట ధ్వని వల్లే అంటే ఇది ఒక వైబ్రేటింగ్ సౌండ్ అన్నట్టు మనం చూస్తాం కదా మన గ్రూప్ లో ప్రవచనాలు వస్తాయి సిస్టర్స్ కి ప్రవచనాలు వచ్చేటప్పుడు మనం చూస్తాం ఆ ప్రవచనం విన్నప్పుడు దేవుని స్వరం విన్నట్టే అనిపిస్తుంది నాకు నేను కొంచెం వణుకుతా ఉంటాను ఆ స్వరం విన్నప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది ఏం చెప్పబోతున్న దేవుడు ఏం హెచ్చరించబోతున్న దేవుడు ఏముందో మా వాళ్ళు బలినేతలు ప్రభావ జాగ్రత్తగా నేను వింటూ ఉంటాను ప్రభా ఏంది ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అతను మాట్లాడు ప్రభా అసిస్టర్స్ నేను జాగ్రత్తగా వింటూ ఉంటాను ఎందుకంటే అవి తప్పగా నెరవేరితే నాకు తెలుసు అయితే వాళ్ళ ప్రవచనం వచ్చే టైంకి నేను చూస్తా వాళ్ళ స్వరాలు వాళ్ళ స్వరాలు ఇట్లా వైబ్రేటింగ్ స్వరాలు లాగా అంటే ఒక్క గొంతు నుంచే ఎంతో మంది మాట్లాడుతున్న శబ్దంలాగా ఉంటుంది ఆ స్వరం మీకు అందరు తెలుసు కేవీపీఎంలో ఎన్నిసార్లు మీరు విన్నారు అక్కడ ప్రవసం వచ్చినప్పుడు కాబట్టి నర అంటే గొప్ప జనము కలిసి మాట్లాడితే అట్లా ఉంటుంది అంట వ్యక్తి మాటలు ప్రభు నోట నుంచి వచ్చే మాటలు అట్లుంటాయి ఆ మాటలకి గజగజ వణికిపోతుండేనా ఆయనకి శక్తి లేకపోయిందంటున్నాడు బలం పోయిందంటున్నాడు ఇది నాకు ఒకసారి అనుభవం ఏందని చాలా కాలం కింద చెప్పిన నేను మీకు ఒక అనొక దినము నైన్టీ నైన్టీ టూ అనుకుంటా ఇది నేను నేను విన్నది ఆయన స్వరం విన్న నేను నైన్టీ టూలో ఎన్నిసార్లు నిన్ను క్షమించాలన్నాడు నన్ను జస్ట్ ఆ స్వరం ఒకటే నేను మళ్ళా ఎప్పుడు కూడా పాపం జోలికి పోకుండా నన్ను కాపాడగలిగింది ఆ స్వరం అయితే ఆ స్వరం విన్నప్పుడు నా బాడీ ఫ్రీజ్ అయిపోయి వనుకుతా ఉంది నా బాడీ గజ కొట్టుకుంటుంది నాకు అది జ్ఞాపకం ఆ అనుభవం అది ఎప్పటికీ నేను మర్చిపోలేను కాబట్టి ఆ స్వరం వింటే నీ బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది చూడండి ఆరో వచనలో అతని శరీరము అవన్నీ అయిపోయింది నాకు దానిలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాగుకున్న వలని అంటే ఇవి నిజంగా నెరవేరుతున్నాయి అవన్నీ నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచి తిని చూడండి ఆయన ఒకరు చూసి ఆయనకు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకంటే ఈయనకు ఆసక్తి ఉంది చూడాలని ఆసక్తి అటువంటి దర్శనాలు చూడాలని ఆసక్తి ఉంది లైఫ్ ఏమైపోయిందంటే ఎక్స్ట్రీమ్ మెకానికల్ లైఫ్ అయిపోయింది ఏ వాక్యాన్ని కూడా నిజ స్వరూపంలో చూసుకోలేకపోయినారు చేతిలో ఉన్న వాక్యము నీడలాంటిది నిజ స్వరూపం పరలోకంలో ఉంది ఎందుకంటే నుంచి వచ్చింది వాక్యం కానీ ప్రతి వాక్యంలో జీవం ఉన్నప్పుడు అక్కడ పోయి ఏ రోజన్నా ఆ వాక్యంని చూడగలిగినవా ఏవే కదా వాక్యం ప్రతి వాక్యం అక్కడ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈ వాక్యము ఎట్లా నెరవేరుతుందన్న విషయం అక్కడ పోయి గమనించగలిగినవా మనం ప్రతి వాక్యం ఆయన అంటున్నాడు నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనంను చూచి తిని నాలో బలం ఏమీ లేకపోయాను ఫ్రీజ్ అయిపోయింది మొత్తం వీక్ అయిపోయింది ఆయన ఆయన స్వరం అట్లుంటుంది మన ప్రభు స్వరము వినడానికి ఆసక్తి చూపించండి ప్రభావ నేను నీ స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా న అతను మాట్లాడునైనా నాకు చాలా ప్ర నేను చాలా కాలం కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేసిన ప్రభ నేను మిమ్మల్ని దర్శన రీతిగా చూడాలా ప్రభ నేను కళలో కాదు ప్రభ మో కాల మీద ఉండి నేను నేను మిమ్మల్ని చూడాలా నాకు అనుభవం అయింది కాబట్టి ఆ అనుభవాలు ఉన్నవాడు సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచుకుంటాడు ఆయన స్వరం విన్నవాడు ఎప్పుడు పాపం చేయలేడు పాపంని అసహించుకుంటాడు సమస్తాన్ని పెంట మార్చుకుంటాడు నిన్ను ఏది శోధించలేదు అది నిన్నటిన్న నేను మీకు చూపించిన తనము నిన్ను శోధించలేదు మనుషులు నిన్ను శోధించలేరు ఎవరికి నువ్వు పడిపో లేవు ఎందుకో తెలుసా నువ్వు ముఖాముఖిగా చూసినావు కాబట్టి స పౌలు కదా ఆ ఒక్క దర్శనం నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చి వేసింది మరణించి ఒకటే దర్శనం ధమస్ మార్గంలో చూసిన దర్శనం ఎన్నటికీ అది మర్చిపోకుండా ఆయన జీవించగలిగిండు ఆయనకు తెలుసు ఇది జీవం నిజస్వరూపం అని అది కనుక్కోవాలా అని ఆయన ప్రయాసంతో ఆ యొక్క ప్రయాణం చేసిండు ఆయన ఆత్మలో పోయిండా శరీరంలో పోయిండా నాకు తెలియదు అంటాడు ఆయన గురించి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నాడు కానీ అవన్నీ చూసిండు రకరకాల ఆశ్చర్యమైన విషయాలు చూసి కొన్ని రాయదన్ని హెచ్చరిక వచ్చింది కాబట్టి రాయలేదు కానీ ఆయన అక్కడ పర్లోకం దర్శనాలలో చూసిన పత్రికల రూపకంగా రాసిండు అవే నేను ఇక్కడ మీకు అక్కడ ఒకసారి చూడండి నార సన్న నార పాటలు దలుచుకున్న వచ్చినాడు అతను తొమ్మిదో వర్షంలో నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాగిలపడి గాఢ నిద్రపోయిన వాడనై అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకలను అరచేతులతో నేల మోపి నన్ను నిలబెట్టి దానేలు నీవు బహుప్రీడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను అతడు ఈ మాటలు అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలబడి అప్పుడు అతడు బయపడకము భయపడకము నీవు తెలిసిన ఈ విషయం అర్థం చేసుకోండి నీవు తెలిసిన తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవునిట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని ఉంది కదా నీవు తెలుసుకున్న నీ మనసును అప్పగించి దేవుడి ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని కాబట్టి మాట్లాడితే దేవుడే సరాసరి నీ దగ్గరకు వచ్చేస్తాడంట అని బహు ఆశ్చర్యం ఉంది అది వాక్యం కిందికి వెళ్తే ఇరవై ఒక చివరి మనం చూస్తున్నాం దానిలగంధం పద అధ్యాయం చివరి వచ్చినం ఇరవై ఒకటో వచ్చినం కాబట్టి దానియలతోని మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఏమని మాట్లాడుతుందంటే ఇరవై ఒకట వర్షంలో అయితే సత్య గ్రంథ మందు వ్రాసినది నీతో చెప్పెదను ఆ ఆ ఒక్క ఆ పోర్షన్ ఒక్కటి నీకు అర్థమైతే చాలు సత్య గ్రంథ వ్రాసినది నీతో చెప్పెదను ఇది ఎక్కడుంది సత్య గ్రంథం దానియల కాలంలో అది పరిలోకంలో ఉంది అందులో ఏం రాసబడి రాయబడిందో అది నేను ఇతను అంటున్నాడు అంటే దానికి ఏమాశ ఉందంటే ఈ గ్రంథాలలో ఏమున్నాయి ఈ పుస్తకాలలో ఏమున్నాయి పరిలోకంలో రకరకాల గ్రంథాలు మనకు తెలుసు అది మనం చూసినాం ప్రకటన గ్రంథంలో కూడా రకరకాల గ్రంథాలు పుస్తకములు ఉన్నాయి దాని తర్వాత అనేకమైన పుస్తకాలు ఉన్నాయి దాని జీవ గ్రంథం ఒకటి ఉంది అని మనం చూస్తాం ముఖ్యంగా ఇరవై వాధ్యాయునికి వస్తే ఇరవై అధ్యాయంలో మనం చూస్తాము ప్రకటన గ్రంథం ఇరవై రకరకాల పుస్తకాలు ఉన్నాయి అయితే ఇవి ఏం పుస్తకాలని ఏ కామెంట్రీస్ అలా మీకు కనిపించదు ఎందుకంటే నేను కామెంట్రీస్ కూడా చదువుతా నేను చెప్తున్నా ఏ కామెంట్రీస్లో కూడా కనిపించదు ముఖ్యంగా మీకు కొంచెం కొంతకాలం కింద నేను జ్ఞాపం చేసిన జకర గ్రంథంలోని ఆ యొక్క అధ్యాయాలు ముఖ్యంగా నా అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు జకర గ్రంథంలో ఉన్న ఆ దర్శనాలు ఏ కామెంట్రీస్ అన్న దగ్గర దగ్గర పది పదిహేను కామెంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో ఈరోజు ఫేమస్ కామెంట్రీస్ ఆ ఏ కామెంట్రీస్ లో కూడా ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలే నేను ఎంతగా ప్రయాసపడ్డాను వాటి గురించి వెతకడానికి ఈ దర్శనం దేనికి సంబంధించింది ప్రభు రెండు నెలలు నేను కష్టపడ్డా గురించి వెతకడానికి కొరకు ఏ కామెంట్రీస్ లేదు ఏ ఇంటర్నెట్ లేదు ఏ యూట్యూబ్స్ వీడియోస్ లేవు దాని గురించి ఆసక్తితో వెతిక అప్పుడు నాకు దేవుడు చూపించిండు ఆ దర్శనం దేనికి సంబంధించింది ఈ ముగ్గురు స్త్రీలు ఎవరు ఆ దర్శనంలో ఒక స్త్రీని ఆ గంపలో కూర్చుండబెట్టి తనతో పాటు ఏప అనే ఆ యొక్క వర్తకానికి వాడే ఆ యొక్క కానుక ఏమంటాం లేక దాన్ని కాయిన్ అంటాం కరెన్సీ నోట్ ఆ గంపలేసి దానికి మూతబెట్టి మరి ఇద్దరు స్త్రీలు సంకుబుడి కొంగ వంటి రెక్కలు కలిగిన ఈ ఇద్దరు స్త్రీలు ఆమెని మోసుకొని పోతారు ఆకాశానికి ఈ ముగ్గురు స్త్రీలు ఎక్కడ పోతున్నారు అనేసి జెకరే అడుతున్నాడు దూతతోని దూత అడుతున్నాడు జకరేతో జకరే అంటుండే నాకేం తెలియదు నీకే తెలుసు నువ్వే చెప్పాయి అంటున్నాడు అప్పుడు దూత చెప్తుంటూ వీళ్ళిద్దరు స్త్రీలు ఆ మూడో స్త్రీని ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే శ్రీనగర్ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు అన్నాడు అక్కడ దొరికింది నాకు దాని జవాబు రెండు నెలల తర్వాత ఈ దర్శనాన్ని నేను ప్రకటించాలా ప్రవ్వ నాకు ఇంకా రిలీజ్ దొరకలేదు నేను ఎట్లా చెప్పాలా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు టూ మంత్స్ తర్వాత నాకు దొరికింది జవాబు షీనారు అన్న పదం దొరకగానే అప్పుడు నేను గ్రహించిన ఇది బబ్లోనికి సంబంధించిన బోధ కదా అని బబులోని వాళ్ళు తిరిగి స్థాపిస్తున్నారు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లి తీరంటే ఈ స్త్రీ నీ షీనారు ప్రాంతంలో ఒక స్థావరం తన కొరకు ఏర్పరుస్తున్నారు ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకుంటున్నారు అని దేవుడు అక్కడి నుంచి నాకు సూచన ఇచ్చాడు అంతవరకు నాకు అర్థం కల ఎంత ఎవరు అడిగినా ఎవరు చెప్పలేకపోయారు మంచి మంచి దైవచల్దా నేను లెటర్స్ రాసిన మెయిల్స్ రాసిన వాళ్ళర్ నేను ఈ ఎప్పుడు దీని మీద నేను స్టడీ చేయలేదని రిప్లై ఇచ్చారు ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఎవరు అటువంటి స్టడీ చేయనప్పుడు అది అట్లనే ఉండిపోవాలి నా నీ ఫెయిత్ అంచలంచలుగా ఎదగాలంటే అక్కడికే ఆపేసుకుంటామా మనం పోవాలి కదా మనం పోయి ఆ వాక్యంని అర్థం చేసుకుంటేనే కానీ ఆ వాక్యము నెరవేరే టైంకి నువ్వు ఎక్కడ ఉంటావు ఇది ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తా ఉంటాను ఏశ్రావు పుట్టే టైంకి ఎంటైర్ దేశం మెస్సై అని కనుగొనలేకపోయింది ఎంటైర్ ఇస్రాల్ ప్రజలు ఎన్ని లక్షల ముందో నాకు టైనీ టైనీ చాలా హార్డ్లీ ఇంత త్రీ ఫోర్ ఫ్యామిలీసే గుర్తుపెట్టగలిగినాయి మెస్సై అని జోసెఫ్ మరియల్ల కుటుంబము ఎలిజబెత్ జకరగల కుటుంబము సుమయోను దాని హన్నా ప్రవక్తిని ఈ నలుగురైనా యేసు పుట్టుకని గుర్తించింది మొత్తం దేశం పోగొట్టుకుంది మెస్సయా పుట్టుకని అలాగనని మనసు కుమారు తిరిగి వచ్చినప్పుడు భూమి తన ప్రేమను కనుగొన ఎవడు గ్రహించను అంట ఏశ్వ రెండారు అక్కడని అప్పుడు మళ్ళీ క్రిస్టియానిటీ ఏమైపోయినట్టు మహాబబులోని స్థిరపరుచుకున్నారు అంత గలిబిలి ఎక్కడ చూసినా గలిబిలి ఏ చర్చ్ సిస్టమ్ చూసినా గలిబిలి అయిపోయింది రోజు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు డబ్బుల కొరకు వ్యామోహం పడిపోతున్నారు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి సిస్టమ్ అట్ట తయారైపోయింది బయటికి భక్తిగానే ఉంటారు కానీ అంత ధన వ్యమోహంతో కూడింది అంటే తెచ్చిపెట్టుకున్నారు పెద్ద సిస్టమ్స్ కట్టుకోవాలా అప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు అప్పులు తెచ్చుకోలేరు ఎవరు ఇవాళ డబ్బులు మనుషుల మీద పడతారు దోచుకుంటా ఉంటారు ఇదే జరుగుతుంది ఈరోజు ప్రపంచం అంతటా కట్టలేకపోతే బ్యాంకు అప్పు చెప్తున్నారు బ్యాంక్స్ దాన్ని వేలమేసి అమ్మేస్తున్నాయి బిల్డింగ్స్ దాని టైంక్స్ లో జరుగుతుంది విశ్వాసం ఉండ దేశంలో వచ్చే కాని ఒక చిన్న గుంపులో ఉంటుంది ఆయన పుట్టే టైంకి కేవలం నల్గే కుటుంబాలు మెస్సన్ గుర్తించగలిగింది ఆయన వచ్చే టైంకి కూడా మళ్ళీ నువ్వు ఉంటావా గుర్తుపట్టగలవా దానియల్తో మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఇరవై ఒకటో అధ్యయంలో సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను నీకు నాకు చెప్పాల దేవుడు నీకు ఆశ ఉందా వీటన్నిటినీ తెలుసుకోవాలన్న ఆశ ఉందా వీటన్నిటి తెలుసుకోవాలన్న ఆశ ఉంటే ఆయన తప్పక చూపిస్తాడు చెప్పండి మళ్ళీ నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది ప్రవ్వా ఈ సత్యగ్రంథం ఏంది ప్రవ్వా ఇది ఎక్కడుంది ప్రవ్వా అందులో ఏమో రాసిరంట ప్రవ్వ దానిలకి చెప్పనికి వచ్చిండు మళ్ళీ అది ఏంది ఆ అన్ని బైబిల్ రాసిరంటే రాయలేదని ఈశ్వరే చెప్తాడు యోహాన్ భక్తుడు చెప్తాడు యోహాన్ సువార్థికుడు ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే ఈ పుస్తకం సరిపోదంటాడు ఈ భూమిలో ఎన్ని పుస్తకాలు సరిపోవంటాడు ఆయన ఆయన మాటలు ఆయన చేసిన కార్యాలు అవన్నీ విమర్చాలంటే ఒక బుక్ సరిపోదు అన్నాడు ఇన్కంప్లీట్ అన్నాడు అందుకే సువార్థల తర్వాత పత్రికలు రావాల్సి వచ్చింది వాళ్ళ కొంతకాలం రిలీజ్ అయింది అక్కడికి ఎండ్ అయిపోయింది వ్యోహన్ భక్తుడికి రిలీజ్ అయినాయి అవి ఇంటర్ప్రిట్ చేయడానికే కష్టం ఉంది ఈరోజు ఇప్పుడు మనుషులు ఎందుకు క్లీన్ హ్యాండ్స్ లేవు పెద్ద మనసు లేదు అంత కపటము అంత మోసము అంత ద్వేషము పర్ఫెక్షనే లేదు ఏ రూపకం సంపూర్ణ లగటకు సాగిపోయికి ఎవరు సిద్ధపడతలేము మళ్ళీ ఎట్లా ఇవన్నింటినీ నుంచి చూడగలవు ప్రవ్వ నాకు ఆ కన్నులను గ్రహించు ప్రవ్వా ప్యూర్ హాట్ లర్ట్ అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినావా నాకు నాకు అవసరం అయినా దానివల్ల ఎట్లయితే ఆశ చూపించిండో అది ఏందో పుస్తకం అట్లా ఏం రాయబడ్డాయో తెలుసుకోవాలని ఆశపడి నాకు కూడా ఆశ ఉంది నాకు ఆశను తృప్తిపరచనైనా అన్న ప్రార్థన నీకు అవసరం కదా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బైబుల్లో మరీ డిఫరెంట్ గా ఉంది తెలుగు కంటే remember but first i will tell you what is inscribed angetton english lo varunte chaduvandi english bible lo chudandi but i will show the that which is noted in the scripture of truth and there is none that holdeth with me in these things new king james version as is the but i will tell you what it is what is noted in the scripture of truth no one upholds me against these ఎక్సెప్ట్ మైకెల్ యో ప్రిన్స్ మైకెల్ యో ప్రిన్స్ అంటుండు అంటే విశ్వాసులకి ఆయన ప్రిన్స్ ప్రిన్స్ అని చెప్తున్నాడు యో ప్రిన్స్ అంటే దాని తంటున్నాడు నీ ప్రిన్స్ ఆయనని అంటున్నాడు పాత నిబంధన భక్తులకి ప్రిన్స్ మైకెల్ అంటున్నాడు అది రక్షింపబడ్డ నీకు నాకు ఎవరు ప్రిన్స్ చెప్పండి ఏస్ కదా ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటాం మనం తెలుగులో చదువుతుంది ఇప్పుడు అయితే సత్యగ్రంథ వ్రాసినది నీతో చెప్పేదన్ను మీ అధిపతి అగు మిఖాయలుగాక ఈ సంగతలం గురించి నా పక్షంగా నిల్వ తెగించిన వాడు ఒక్కడునూ లేడు ఒక్కడు కూడా లేడు అంట ఈ విషయాలు గ్రహించేవాడు కంప్లీట్ చర్చ సిస్టమ్ ఎట్లా తయారైంది ఈరోజు ఎన్ టైమ్స్ లో చర్చ సిస్టమే బెబ్లోన్ సిస్టమ్ లాగా తయారైంది గలిబిలి అంటే ఎవరు గ్రహించలేదు అట్ల ఎట్లయితుంది బ్రదర్ నువ్వు బ్లేమ్ చేస్తున్నావు చర్చ నేను నీకు తెలుసు ఏ రీతిగా ఉంది ఈరోజు చర్చ పరిశుద్ధంగా నిష్కలంకంగా మచ్చ ముడత లేనిదిందా అట్లుందా ఈరోజు చర్చి పౌల్ అంటాడు చర్చి అట్లా ఉండాలంటున్నాడు మరి అట్లుందా ఈరోజు అంత మోసమే అంత మోసమే కొట్లాటలు కొట్లాటలు కొట్లాటలు అన్నిలు వచ్చేసారు చర్చి లోపలికి లీగల్ సిస్టమ్స్ వచ్చేసినాయి కోర్ట్ సిస్టమ్స్ వచ్చేసినాయి ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్స్ వచ్చేసినాయి లోపలికి చార్టెడ్ అకౌంటెంట్స్ వచ్చేసారు లోపలికి అంత మ్యానిప్యులేషన్స్ డబ్బులన్నీ పోతున్నాయి కానుకలన్నీ అనిలు దొంగలించుకుంటున్నారు దేవుని సొమ్ము నువ్వు అనిలకి ఇచ్చేస్తున్నావు మందిరంలో సంపూర్ణంగా ఆహారము ఉండాలంటే కానుకలు తీసుకుంటామన్నాడు మాలక్కి గ్రంథంలో మీరేం చేస్తున్నారు ఆ కానుకలన్నీ పోయి అనిలకి నోట్లో పెడుతున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సంవత్సరాల సంవత్సరాలు లాయర్లు ఫీజులు కోర్టు ఫీజులు పోలీసు వాళ్ళకి బక్షి ఏమంటారు టిప్స్ ఏమంటారు అంత మోసం అంత మోసం సమస్తం పెంటగా తయారైపోయింది నుంచి నువ్వు ఇవన్నీ గ్రహించాలా అంటే నీకు అటువంటి ఆసక్తి ఉండాలా కదా చూడండి ఒకసారి ప్రాటంగం పదిహేనవ అద్యయం నేను త్వరలో ఒక ఐదు నిమిషాల క్లోజ్ చేస్తాను ఈ వాక్యాన్ని ప్రాటంగము పదిహేన వద్యంలో మనం చూస్తున్నాము పోయిన వారం నుంచి అటుపోయిన నుంచి మరి ఒక ఆశ్చర్యమైన మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన వరలోకి వందు చూచి అయితే పన్నెండవ అధ్యాయంలో పర్లోకం అందు ఒక గొప్ప సూచన అని చెప్తున్నాడు అయితే మీరు అనొచ్చు పర్లోకం అంటే ఉంది బ్రదర్ అని అడగచ్చు కదా ప్రశ్న చెప్పండి ఎవరు చెప్తారు బ్రదర్ అన్నా బ్రదర్ లూకా సువార్త పదిహేడో అధ్యాయం ఎవరే పదిహేడో అధ్యాయం అన్నా పదిహేడు ఉన్నా ఒక్క విషయంలో ఇరవై వచనం దానికి ముందు బ్రదర్ ఇరవైకి ముందు ఇరవై వచనంలో దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చిన ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు ఇది టోటలీ ఆపోజిట్ ఈరోజు చర్చి సిస్టమ్ కి చర్చ ఏమనుకుంటుంది తెలుసా అది ప్రత్యక్షంగా వస్తుంది కనిపెట్టుకున్నారు వస్తుంది వస్తుంది అనేసి కానీ యశురావు తన నోట్ల నుంచి మాట్లాడుతున్న మాట ఇది చూడండి ఏమంటున్నాడు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసేలో ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు ప్రత్యక్షం అంటే కళ్ళకు కనిపించండి కదా ఇందాక పౌన్ అంటున్నాడు కనిపించే వాటికి ఎదురు చూస్తలేను కళ్లకు కనిపించని వాటి కొరకు నేను ఆసక్తితో నిదానించి వెతుకుతున్నాను చూస్తున్నాను అంటున్నాడు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది పైనుంచి దిగొస్తుంది బ్రదర్ కానీ మీ మధ్యలోనే ఉంది అంటున్నాడు ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడని చెప్ప వీలు పడదు కండ్లకు కనిపించేది కాదు ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని పలాని స్థలాలు ఉండదు పలాని సిటీలు ఉంటుందని కాదు ఎందుకు మీ మధ్యలో ఉంది అది ఎట్లా ఉందో లూక సు వార్త చాలా బాగా చెప్తాడు మన ప్రభువే ఈరోజు పర్లోక రజం ఎట్లా ఉందని అది ఇప్పుడు అంత డీటెయిల్ గా మనం చూడడం లేదు కానీ పర్లోక రజము మీ మధ్యలోనే ఉంది సమస్తము మీ మధ్యలోనే జరుగుతుంది ప్రటన గ్రంథంలోని విషయాలన్నీ మీ మధ్యలోనే జరుగుతున్నాయి ఎందుకంటే పర్లుగా సంబంధించింది విషయం ఇది సత్య గ్రంథం ముందు ఏం ప్రాయపడిందో ఇవన్నీ జరగాల్సిందే అవన్నీ నువ్వు గ్రహించాల్సిందే లేకపోతే సమయం పోతుందన్నట్టే కదా నీ లైఫ్లో టోటల్లీ కాలాలు వెళ్ళిపోతున్నాయి కానీ మనం ఇంకా చూసిన వాటినే చూస్తా ఉన్నాం ఆ రిపీటెడ్ వాక్యాలే ఇరవై సంవత్సరాలు చెప్పబడ్డ వాక్యాలే ఈరోజే రిపీట్ చేస్తున్నావు అందులో ఏం రివీల్ అయింది అడిషనల్ గా ఎందుకంటే ప్రొగ్రెసివ్ రివల్యూషన్ అంటాం బైబిల్లోని వాక్యాలన్నీ నీ ఆత్మీయ స్థితి ఎదిగే కొద్దీ మరీ విశేషమైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కానీ సేమ్ ఓల్డ్ స్టోరీ ఎందుకంటే అక్కడికి స్టాప్ అయిపోయింది నీ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ ఆ దశ నుంచి ఇంకొక దశకి నువ్వు పోలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు చూడండి పన్నెండవ అధ్యాయంలో పర్లకు ఒక గొప్ప సూచక్రియను నేను చూసిన తర్వాత మరి గొప్ప సూచన అంటున్నాడు ఇక్కడ పదిహేనవ అధ్యాయంలో కాబట్టి మొదటిది అక్కడ ఉంది అందుకే పన్నెండవ అధ్యాయం మనం బహు దీర్ఘంగా ధ్యానించినాం అది పరిశుద్ధ జనాంగానికి సంబంధించింది అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ అది అది పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉన్న సంఘానికి సంబంధించిన బోధ అది మతపరమైన క్రైస్తవ సంఘానికి కాదు గలిబిలి ఉన్న సంఘం అసలే కాదు అది గలిబిలి ఉన్న సంఘము పద్నాలుగవ అధ్యాయము రెండవ భాగంలో ఉంటుంది తర్వాత పదిహేనవ అధ్యాయంలో ఏమైతే దానికి కాదంతా చూస్తాం మనం ఇక్కడ కాబట్టి ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరులకు ముందు చుచ్చు తిని అదేమనగా ఏడు తెగుళ్ళ చేత పట్టుకొనిన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను అంటే అది ఎప్పుడో ఆరంభమైంది ఇక్కడ సమాప్తమవుతుంది ఎందుకంటే అది నేను చూపించిన ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో ఐదు ఆరు ఏడులో ఆ బూరల తీర్పుకు సంబంధించింది ఐదవ బూరలో మతపరమైన క్రైస్తవులందరూ హింసింపబడతారు అని నేను చూపించిన దర్శ వాక్యంలో తర్వాత ఆరవ బూరలో ప్రతి క్రైస్తవుడు హతసాక్షి అవుతాడు అని అక్కడ వాక్యం అందరూ మరణించాల్సిందే మతపరమైన జీవితం రక్తమయమవుతుంది అది మన ప్రభు చూపించిండు మతైసవార్ తినద్యంలో ఎప్పుడు జరుగుతుంది ప్రభు ఇవన్నీ అంటే ఆ దినం ఎట్లా ఉంటుంది మహాశ్రమాల దినం అంటాడు మహాశ్రమాల దినం ఎట్లుంటుంది ఆ దినము చలికాలం అందే కానీ విశ్రాంతి దినం అందే కానీ కాకుండా మెలకుగా ఉండి ప్రార్థించమంటాడు ఆయన అక్కడ క్లూ ఇచ్చేసిండు ఏ ప్రభు ఎప్పుడు జరుగుతుంది ఈ మరణకాండ ఎండ్ టైం మరణకాండ విశ్రాంతి దినం అంటే సండే చర్చ్ వర్షిప్ డేస్ ఇవన్నీ చలికాలము అంటే శ్రమల కాలం భరించలని కాలం ఇవన్నీ కాబట్టి ఇవి ఆరంభం అయిపోయినాయి ఇది ఫైనల్ గా ఎక్కడ సమాప్తం అవుతుందంటే అందుకే నేను ఎవరైనా చూపించిన పితురాష్ట్ర పత్రికలో తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చేసింది అంటాడు అక్కడ వచ్చేసింది అంటాడు వచ్చింది ఆల్రెడీ తీర్పు దేవుని ఇంటి ఆరంభ కాలం వచ్చింది ఎందుకు అంటే అది బహుళూల్లాగా తయారైపోయింది గలిబిలిగా తరిపోయింది అపవిత్రత అది ఎట్లా ఉంది అది ఆ మహాపట్నము మూడుగా విభజింపబడింది అది ఎట్లా ఉంది ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు లేకపోతే ఎందుకు అట్లా కొట్టుకుంటారు ఎందుకు అంత ద్వేషం సహోదరుల మధ్యలా అందులో అపవిత్ర ఆత్మలు ఉన్నాయి కాబట్టి అపవిత్ర ఆత్మాన్ని తరమగొట్టండి అంటే వాటిని తెచ్చుకొని ఎంటర్టైన్ చేస్తున్నారు వాటిని చర్చి సిస్టమ్స్ ప్రపంచంలో ఏ రోజు కూడా మనం ఏ పేరు తీసుకోలేదు ఎవరికి మనం వ్యతిరేకంగా కాదు కానీ వ్యవస్థ ఎట్లా తయారైందనే మనం చూస్తా ఉన్నాం అది నీకు చూపిస్తుండే ప్రభు ఈ రోజు నీకు నాకు అందుకు వాటికి పట్టిన దుస్థితి నీకు పట్టకుండా ఉండాలంటే వాటి నుంచి మీరు త్వరగా బయటికి బొమ్మన్నాడు అందుకే నేను బయటికి వెళ్ళిపోయినా పెయిన్ఫులే లోన్లీ లైఫే బయటికి వెళ్తే ఎందుకంటే నువ్వు సేవన పర్వతం మీద వొరపిల్లతో పాటు నివసించాలా కదా కాబట్టి ఈ లోక నువ్వు లోన్లీనే నేను అవ్వాడు గుర్తించాడు ప్రతి ఒక్కరు నిన్ను తునీకరిస్తాడు ఏ స్పెండ్లతో నీకరించరో అందరు నిన్ను తునీకరిస్తారు రక్త సంబంధికులే కానీ బంధువులే కానీ మిత్రులే కానీ ఉద్యోగ స్థలంలోనే కానీ ప్రతి ఒక్కరు తున్న రక్తురణీకరిస్తాడు నేను అప్పుడే నువ్వు అనుకోలే ఈ వాక్యం నేను ఎరవెడుతుంది మార్వెల్ నాట్ మై బ్రదర్ ఇన్ దిస్ వరల్డ్ హేట్స్ యూ సో యాజ్ ఇట్ హేటెడ్ మీ అన్నాడు మన ప్రభు లోన్లీ లైఫ్ క్రైస్తవ జీవితం లోన్లీ లైఫ్ కానీ లో తన ముగ్గురు స్నేహితులు ఎక్కడ పోయినరో శద్రజ్ఞగా అబ్బెందకోలు మొదటి అధ్యాయంలో కనిపిస్తారు దాని తర్వాత కనిపయారు ఒంటరి పోరాటమైన చివరి వరకు ఎవసేపు ఒంటరి వాడు చివరి వరకు మోసే చివరి వరకు ఒంటరి వాడు చనిపేట తన భార్య లేదు పిల్లలు లేరు ఇవ్వడలేడు అన్నదనులు లేరు ప్రజలను లేరు అంతే పౌలు రిచ్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి బాగా చదువుకున్నాడు ఒంటరి వాడులా చనిపేట పెళ్లి కావాలా నెక్స్ట్ డే ఆ దర్శనం చూసింటూ పెళ్లి కూడా మానుకున్నాడు సాక్రిఫైస్ లైఫ్ లోన్లీ లైఫ్ అందుకు అవన్నీ చూడగలిగి నువ్వు ఎంతగా నలిగితే విరిగితే ఆ ప్రొనింగ్ అయితే నీ పర్జింగ్ అవుతుందో నీ శరీరము అంతగా నీకు దర్శనాలు ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోగలవు ప్రకటన గ్రంథము కష్టమే కానీ దాన్ని ధనించేవాడు ధన్యుడు కాబట్టి ఆ ధన్యత కొరకు ప్రయాసపడుతున్నా నాకు అదే ఆశ నేను కంప్లీట్గా దీన్ని అర్థం చేసుకోవాలా నేను ప్రవ్వ ఒక యూనిక్ గా నేను నేను ప్రకటించాలా అని నేను ప్రార్థనలో దీని కొరకు ప్రయాసపడుతున్నాను కాబట్టి చూడండి ఇప్పుడు ఇక మనం చూస్తున్నాం ఈ ఆరవ ఆరవ బూరకి అందరు హత సాక్షులైతారు గొప్ప జన సమూహం అంతా మరణిస్తారు కానీ ఎవరైతే సేవను పర్వతం మీద బొరపిల్లతో పాటు ఉన్నారో వాళ్ళు అన్ని తప్పించుకుంటారు ఈ తెగుళ్ళు ఈ తెగుళ్ళు వాళ్ళ మీదకి రావు ఎందుకంటే మన ప్రభు వారిని సేవను పర్వతం మీద సీల్ చేసి పెట్టుకున్నారు వాళ్ళని ముద్రించిన వారి మీదికి ఎటువంటి శిక్ష ఎటువంటి శ్రమ రాదు కానీ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న గొప్ప జన సమూహానికి మతపరమైన జీవితంలో వారందరూ హతసాక్షులు అవుతారు ఈ వాక్యం అదే జ్ఞాపకం చేసింది అయితే ఆరవ బూరకి అందరూ హతసాక్షులు అవుతారు దాని తర్వాత జరిగిన అధ్యాయమే ఇది పదిహేనవ అధ్యాయం కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం పోయిన నేను చూపించినా ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను అంటే ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడు సమాప్తమైంది అయితే ఆరు ఏడు అధ్యాయాలు చూసినప్పుడు అర్థమవుతుంది మనకి అక్కడ ఆరంభమైంది ఇక్కడ సమాప్తం అవుతుంది అయితే ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఎప్పుడు ఆరంభమైంది బ్రదర్ అంటే రెండు వేల సంవత్సర క్రితమే ఆరంభమైంది అపుస్త కార్యంలో కాలంలో ఆరంభమైంది నీ కాలంలో ఎం సమాప్తమైతుంది త్వరలో దాని తర్వాత రెండు వర్షంలో మీకు చూపించకపోయిన వారం మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి అది నేను మీకు పోయే చూపించిన దేవుని సరిధిలో కూడా సముద్రం అది నిజమైంది ఈ లోకంలో ఉన్న సముద్రము నీడ అబద్ధం నీడలు అబద్ధాలు నిజ స్వరూపాలు పరలోకంలో ఉంటాయి నీ అంతరంగ పురుషుడు పరలోక వాసి అక్కడి నుంచి వచ్చిండు కానీ నువ్వు ఉన్నది ఇక్కడ నీడ నువ్వు నీడ వైయుండి ఈ లోకాన్నే చూస్తా కానీ నువ్వు చూడాల్సింది నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు అక్కడ ఆశపడతా ఉంటాడు వాడు రక్షణ పొందిండు కదా మరి వాడు అక్కడ పోయి నివసించాలనుకుంటుండు పరిశుద్ధ పర్వతం మీద హిల్ ఆఫ్ గాడ్ అంటాం అక్కడ హోలీ మౌంటైన్ ఆఫ్ గాడ్ సిను పర్వతం నువ్వు అక్కడికి పోవాలి ప్రతిసారి నేను ఆ ప్రయాసం అంతా అక్కడ కొరికే నేను ప్రతిసారి అక్కడ సంభాషించాలి అందుకు రిపీటెడ్ గా చూపిస్తూ నా వాక్యం బొర్రపిల్లతో పాటు నువ్వు అక్కడ నివసించాల ప్రతి క్షణము ఆయన నీకు విషయాలు ఇవి చూపిస్తూ ఉంటాడు కాబట్టి చూడండి ఎవరు ఈ వీళ్ళు ఈ స్ఫటికపు సముద్రము అంటే ఏంది సముద్రము అంటే నీళ్లు నీళ్లు అంటే మనుషులని మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం అయితే రెండో వచనంలో మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం పోయిన నేను మీకు చూపించిన ఆ యొక్క దేవుని దర్శనాన్ని చూపించినప్పుడు మొదటి అధ్యాయమ రెండో అధ్యాయంలో అనుకుంటా రెండవ అధ్యాయం స్ఫటికపు సముద్రం నాలుగో అధ్యాయమే కరెక్ట్ ఇంతమంది సముద్రము దేవుని సింహాసనం ఎదుట ఉందని కానీ పదిహేనవ అధ్యాయానికి వచ్చేప్పటికీ ఆ సముద్రం ఎట్లా తయారని చూడండి మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వాటిది నేను చూచి తిని అక్కడనేమో అది అగ్ని లేదు ఆ స్ఫటికపు సముద్రం నాలుగో అధ్యాయంలో కానీ పదిహేనవ అధ్యాయంకి వచ్చేప్పటికీ అగ్నితో కలిసిన స్పటికపు సముద్రము అంటే హతసాక్షులైన వాళ్ళందరూ ఆయన సంధికి వచ్చి లవడతారు అక్కడ ఎవరు వీళ్ళు అక్కడ ఉంది చూడండి ఒకటి నేను చూచి తిని ఆ క్రూర మురుగమురకును దాని ప్రతిమకును దాని కూరగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచునుట చూచి తిని అంటే షైనింగ్ అదది గ్లాసు స్పటికం అంటే గ్లాస్ అది షైనింగ్ గ్లాస్ అది కాబట్టి ఆ షైనింగ్ సముద్రానికి సాదృశంగా ఉన్నారు వీళ్ళందరూ దాని దగ్గర నిలబడితే ఆయన అగ్నికి అగ్ని పరీక్షలో ఆహుతి అయిపోయి వారి జీవితాలని వాళ్ళు సమర్ సమర్పించుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు ఎందుకు వాళ్ళు మహాశ్రమలలో గొరకుల రక్తంలో ఉతుకున్నారు అంతవరకు ఉతుక్కోలేదు వాళ్ళ శరీరాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ వస్త్రాలు ఇప్పుడు ఉతుక్కున్నారు ఉతుక్కొని ఆయన సన్నిధికి వచ్చి అప్పుడు నిలబడి వాళ్ళు అక్కడ నిలిచుండి వారి ప్రార్థన ఎక్టం చేయండి వారు నా ప్రవ్వ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజు నీ మార్గములు న్యాయములను సత్యములైనవి ఎందుకు మాకు తగిన శిక్ష అనుభవం అనుభవించాల్సి వచ్చింది ప్రవ్వ నువ్వు న్యాయవంతినివి సత్యవంతునివి ప్రవ్వా నీవు మాత్రము పవిత్ర నీకు భయపడిన వాడేవాడు నీ నామను మహింపర్చని వాడేవాడు నీ న్యాయబుద్ధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుణ్ణి దాసుడగ మోషే కీర్తనయో గొరపిల కీర్తనయో పాడుచున్నారు ఇది నేను ఇంతకు ముందు చూపించిన మోస కీర్తన ఏంది గొరపిల కీర్తన ఏందని అంటే వీళ్ళంతా విమోచింపబడ్డ వాళ్ళన్నట్టు రక్షింపబడ్డ వాళ్ళన్నట్టు మహాశ్రమల గుండా బయటకు వచ్చిన వాళ్ళు ఆరిన నెల మీద నడుచుకొని వచ్చిన ఐగుప్తు శ్రమల నుంచి బయటికి వచ్చిన ఈ లోకపు శ్రమల నుంచి పాపప్పు జీవితం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కీర్తన అంటే దానికి సంబంధించింది రక్షణ నా ప్రభు నన్ను రక్షించుకున్నాడు నన్ను తన బిడ్డగా స్వీకరించండు అని పాటలు పాడుతున్నారు యోహో గానం చేస్తున్నారు ఐదో వచనంలో నేను ఈరోజు ఆరంభించాలనుకున్నా కానీ రిలీజ్ రాలేదు నాకు నేను వచ్చే వారమే చూపిస్తా ఐదవ వచనంలో అటు నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పర్లోక మందు అంటే ఇంతవరకు మూయబడిందా వాక్యం ధ్యానిస్తేప్పుడు నువ్వు అట్లా అర్థం చేసుకోవాలా ఇది ఎంతకాలమే ముయబడి సాక్షపు గుడారం సాక్ష గుడార సంబంధమైన ఆలయము పరలోక మందు తెరబడను అంటే ఇక్కడ రెండు విషయాలు గ్యాప్ చేసింది సాక్షపు గుడారం అంటున్నాడు ఆలయం అంటున్నాడు అంటే సాక్షపు గుడారము ఆలయానికి సంబంధించింది చెప్తున్నాడు ఇక్కడ దూతల గురించి చెప్పబడుతుంది ఆరో అధ్యాయంలో దూతలు ఎట్లుంటారు చూడండి వాళ్ళ అపియరెన్స్ ఏడు తెగులు చేత పట్టుకుని ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమా ప్రకాశమునైన రాతిని ధరించుకున్నారంట అంటే వీళ్ళంతా స్టోన్స్ లాగా ఉంటారన్నట్టు క్రిస్టల్స్ లో స్టోన్స్ ఎట్లుంటాయి మా బాబు చిన్నప్పుడు ఒక కార్టూన్ సినిమా చూసేవాడు బెంటన్ అని అందులో వాడి హీరో బొమ్మ అన్ని క్రిస్టల్స్ ఉంటాయి వాడి బాడీ క్రిస్టల్స్ అంటే రాళ్ళు అన్ని మెరుస్తున్న రాళ్ళని జతపరుస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది బొమ్మ అట్లా ఉంటారంట దేవుదుతలు కానీ మనం ఎప్పుడు చూసినాం దేవుదుతల్ అని మనకు తెలిసింది ఒకటే దేవదూతలకు రెక్కలు ఉంటాయి గుర్తయింది కానీ మనకు తెలుసు అవి కేవలం శరూపులకే ఆలయ రెక్కలు ఉంటాయి సెరూపులకే కెరూపులకు రెక్కలు ఉన్నట్టు మనం చూడం స్థలంలో చూస్తాం దానిల గంధంలో ఏహెచ్కల్ గ్రంథంలో రకరకాల దూతలు ఉంటారు చదమ్మ గోమరాది వచ్చినప్పుడు ఉన్న దూతలకు రెక్కలు లేవు రకరకాల చీవురాశులు ఉన్నాయి అక్కడ ఆ సృష్టిలో దేవుని సృష్టిలో రకరకాల క్రియేషన్స్ ఉన్నాయి క్రీచర్స్ ఉన్నాయి అవన్నీ మనం చూస్తా ఉన్నాం కాబట్టి వీళ్ళు ఎట్లున్నారు నిర్మలమును అంటే షేకే కాకుండా స్టేబుల్గా నిలబడ్డరు వాళ్ళు వాళ్ళలో ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ భయం లేదు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకున్న వారై నుండి వెలపలికి వచ్చేది ఆశ్చర్యం అనిపిస్తుంది ఆలయంలోంచి బయటకు వస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎవరు ఇవన్నీ నేను మీకు గతంలో చూపించినా మళ్ళా మనం చూడబోతున్నాం ఎందుకంటే పదిహేనవ అధ్యాయం వచ్చింది కాబట్టి నేను వచ్చే వారమే ఈ ఐదవ వచనంలోని ఈ సాక్షపు గుడారం దేనికి సంబంధించింది పాత కాలానికి సంబంధించిన బోధ కాదు ఇది ఇది క్రొత్త సంబంధించిన బోధ కాబట్టి ఈ సాక్ష్యపు గుడారం ఏంది అది పర్లోకంలో ఎందుకు తెరబడింది అంతకుముందు ఎందుకు మూయబడింది ఈ అగ్నిమయమైన ఆ స్ఫటికప్పు సముద్రం దగ్గరని లేబడ్డ వీళ్ళందరూ ఎవరు ఇవన్నీ విషయాలు మరి దీర్ఘంగా మనం వచ్చేవారం చూస్తాము అంత హతసాక్షులు అవుతారు క్రిస్టియన్స్ అందుకే మనం ట్రైన్ చేస్తూ ఉంటాం మన గ్రూప్స్లో మీరు ఇది తప్పించుకోవాలంటే మహాబబ్లోనికి పట్టిన దుస్థితిని మీకు పట్టకుండా ఉండాలంటే దాని మీరు త్వరగా బయటికి వెళ్ళిపోండి దేవుడు నేను ఎటు సేవకు నడిపిస్తా వెళ్ళిపోండి సిస్టమ్స్ ని లీగలిస్టిక్ సిస్టమ్స్ ని అంటుకొని జీవించకండి వాడు భయపెట్టి నేను లోపలనే లాగేసుకుంటా ఉంటాడు కన్ను త్వరగా బయటకు వెళ్ళిపోవాలా ఎందుకంటే అక్కడ ప్రభువు లేడు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి లవదికే సంఘ కాలంలో చివరి కాలంలో మనం ఉన్నాం ఆయన బయట ఉన్నాడు తలుపు కొడుతున్నాడు బయట ఉన్నాడైనా లోపల లేడు లోపల ప్రతి అపవిత్ర వచ్చేసింది దాని ఉనికి ప్రతి అపవిత్రమైన పక్షికి అది ఉనికి పట్ట అయిపోయింది అంటాడు పొడుచుకుంటాయి కదా పక్షులు అపవిత్ర ఆత్మ సైతానికి సాదృశ్యం అది అపవిత్ర పక్షులు అవి పొడుచుకొని తినేవి అవి రెండు గుంపులు ఇవి మతపరమైన గుంపులు ఇవి రెండు వీడికి ప్రభువు మీద ప్రేమ ఉండదు ఆసక్తి ఉండదు పరిశుద్ధత ఉండదు ఎప్పుడు చూస్తున్న వాటినే చూసి వాటిని సంపాదించుకోవాలని నాశపడే గుంపు అనేది ఈ రెండు గుంపులు ఈ గుంపుల దగ్గర ఉన్నదే మూడో గుంపు అదే గొప్ప జన సమూహం ఈ మూడు గుంపు లెక్కరించే రాయబడింది వాక్యం అంత కాబట్టి ఇక్కడ మరోసారి మనం చూడబోతున్నాము ఏడవ వచనంలో అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగు దూతలకిచ్చాను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దేవతల యద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి ఎగు వరకు ఆలయం మందు ఎవరు కనిపిస్తలేరు వీటికి సంబంధించిన నేను వచ్చే వారు మీకు చూపిస్తా ఈ నాలుగు జీవులు గురించి మనం గతంలో చూసినాము మళ్ళీ సారి ఇది అయితే ఈ సాక్ష గుడారము మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ క్రితం ప్రకటించిన వాక్యం ఇది మళ్ళా తిరిగి వస్తుంది ఇది ఏంటనేది నేను క్లుప్తంగానే చూపిస్తాను ఎక్కువ డీటెయిల్ గా చూపించాను ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాటర్న్ టీచింగ్ కాదు ఇది ఇది న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ పట్లోకంలో కనిపిస్తున్న సాక్షడారం ఇది కాబట్టి దీని విధానాలన్నీ వేరేగా ఉంటాయి అవి నేను మీకు చూపిస్తాయి ఎందుకంటే పాతవి సమస్తం క్రొత్తమైనవి మోసేకి దేవుడు బయలుపరిచిన సాక్షప గుడారం వేరే దాని సిస్టమ్స్ వేరే అక్కడంతా బలి అర్పణలు అవన్నీ ఆ రీతిగా ఉంటాయి కానీ ఈ ఈ ఆలయం వేరే అది నేను మీకు వచ్చేవారని చూపిస్తే అటువంటి భాగ్యం ప్రవర్ణించిన ప్రార్థిస్తాను పరిశోధన వండ్రి మీకు వందాలైనా కృపమయ్య మీకే సిద్ధుల స్తోత్రాలు వేసయ్యా మీ యొక్క తనిమలి ఆసక్తిగా వీటన్నిటినీ మాకు చూపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలనైనా మేము అయమార్థమైనా వీటిని మేము వాడుకోవాలి ప్రభావ మా స్వానికి ఆశ్రయిస్తా ఏమనైనా మా యొక్క తనిమలి ప్రైడ్ మీ ముందు మేము త్యాగం చేసేస్తున్నాం ప్రభావ ఆ యొక్క తల్లిమలి అతిశయం ఉండడానికి వీల్లేదు దీన్ని బట్టి మేము ఆదేశించడానికి వీల్లేదు ప్రభావ శుద్ధ హృదయం మాకు అనుగ్రించమని నిర్దేశమైన చేతులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడెక్కడో తప్పిపోతున్నామో చూపించండి ప్రభావ నిషిద్ధమైన ఏది మళ్ళీ ఉండడానికి లేదు ప్రభా సా సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి చిత్ర తెచ్చండి ప్రతి అనారోగ్యాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతి డేమన్ స్పిరిట్స్ ని గద్దిస్తున్నాం ప్రతి చీకటి శక్తి నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఎటువంటి రోగాలు ఎవరి ఉండడానికి వెళ్ళేది వీ క్యాన్సల్ డెత్ ఓవర్ దిస్ గ్రూప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభా మీరందరూ ప్రభా మీ జంబించి మీ యొక్క సేవ చేయాల ప్రభ అనేకులకి ఈ సువార్త ప్రకటించాల ప్రభ భయపడకుండా ధైర్యంగా ప్రకటించాలైన అటువంటి ఆత్మను అనుగ్రించమని యేసు కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ కృష్ణ కృపా సమధ నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏండును గాక ఆ ప్రజలందరికీ ప్రైజ్లాడు సిస్టర్స్